దిలీప్ బేద స్టార్టింగ్ ప్రేజ్ చేయండి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నా తండ్రి ప్రభా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకే స్థుతులు నైనా స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రవ్వ నీ కంటి పాపవలే వలే కాచి కాపాడి ఈ దినముకు కూడా తండ్రి ప్రవ్వాని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు నీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వ సమస్త మహిమ ఘనత ప్రభావములో తండ్రి ఎస్ అయ్య నీకే ఇవేగములకు కలుగును గాక హల్లెలుయ్యా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్న గొప్ప దేవుడవ ప్రభా నైనా అవును ప్రభావం అయినా ఎక్కడ ప్రభా నీ గురించి మేము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రతి మాకు ప్రత్యక్షమయ్యే దేవుడో తండ్రి దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అలాగే పాటల ద్వారా మీరు మహిమలు ఉందండి ద్వారా మీ స్వరం ద్వారా మాట్లాడండి ప్రభా నైనాయన యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం చలాయించి మీ నామానికి నాయన ఈ ఆరాధన మహిమకరంగా జరిగించి ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమెంట్ అంత్యూతూరూ చత్యవాసరం రక్షణందుకున్న వారి పేర్లు పిల్చి చండగా నేను కూడా చేరి నచ్చట అంత్యదీన ముందు దూత నిత్యవాసరంబు తెల్లవారగా రక్ష నందు వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియొందు నేను కూడా చేరిన్ నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోందు నేను కూడ చేరియుందు నచ్చటన్ క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయం బునన్ భక్తులార కూడి రండి అంచు బిల్చు నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోందు నేను కూడా చేరియొందు నచ్చటం అంత్యదీనమందు నిత్యవాసరంబు తెల్లవారగా రక్షనందు కొన్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ కానయేసు సేవ సత్యహంబు చేయుచుండిని క్రీస్తు నద్భుతంబు ప్రేమ చాటుచున్ కృపా పేర్లు ఏసు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ కానయేసు సేవ ప్రత్యహంబు చేయుచుండిని ప్రేమ చాటుచున్ కృప నొందు వారి పేర్లు వేసి పిల్చు చుండగా నేను కూడా చేరియొందు నచ్చటన్ నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోదు నేను కూడా చేరియోందు దూత బురనూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిల్చు చుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియోందు నేను కూడా చేరియుందు నచ్చటన్ ీకృపా నిత్యముండును నిపా నిత్య జీవము నికృపా వివరింపాతరేసయ్యా ృపా నిత్యముండును నీకృ నిత్య జీవము నీకృప వివరింపా తరమాయి సయ్యా నీతిమంతుల గుడారాలలు వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీకృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింపతరమా ఈసయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని నిచ్చావు కృపలో నిలిపావు స్ ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో ననులవనెత్తిన చిరునామాని వేగా కృంగిన వేలలో ననుల వేతి నా చిరునామా ని వేగా నికృపా నిత్య ముండు నికృపాత్య జీవము నికృపా వివరింపా నా తరమాయ్యా నికృపా నిత్య ముండు నికృపా నిత్య జీవము నీ కృప వివరింప నాతరమాయసయ్యా ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతిక్షనము క్షణమున నీవు పలుకరించావు ప్రతిచరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే నీ కృపా నిత్యముండును నికృపా నిత్య జీవము నీకృప వివరింపా నా తరమాసయ్యా నిత్యముండును నిపా నిత్య జీవము నికృపా వివరింపా నా తరమాసయ్యా నీతిమంతుల గుడారాలలు వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీకృప నిత్యముండును నీకృప నిత్య జీవము నీ కృప వివరింపాతరమాయిసయ్య అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ నియమాలలో నిలువనిచ్చావు రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీ నా నాయసయ్యా రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీ వేగా నాయసయ్యా నీ కృపాణి ండులు నికృప నిత్య జీవము నికృప వివరింపా నా తరమాయి సయ్య నీతి మంతుల గుడారాలలు వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల వినబడుచున్నది రక్షన సంగీత సునాదము నీ కృప నిత్య జీవము నీ కృప నిత్య ముందును నీ కృప వివరింప నా తరమాయసయ్యా ని చేసిన మేళ్లకు నివు చూపిన కృపలకు నువ్వు చేసిన చేసిన మేలకు నివు చూపిన కృపలకు నివ్వు చేసిన మేలకు నివు చూపిన కృపలకు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నివు చేసిన మేళ్లకు నివ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేళ్లకు నివ్వు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచలంచలుగా చించి నన్న ఎంత గాన దివించవు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నివు చేసిన మేలకు నివు చూపిన కృపలకు నివు చేసిన మేలకు నివు చూపిన కృపలకు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నువ్వు చేసిన మేలకు నివు చూపినా కృపలకు నువ్వు చేసిన మేలకు నివ్వు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నువ్వెంతగానో బలపరచావు క్రిస్త మహిమైశ్వర్యముల ప్రతి అవసరమును తీ చావు బలహీనుడనై ననను నీవెంతగా నొలపరచవు క్రిస్త మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీ చావు బలహీనులమై నమ నీవెంతగాను బలపరచవు క్రిస్త మహి ైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమై నమీవెంతగానో బలపరచావు క్రిస్త మహిమైశ్వర్యముల ప్రతి అవసరమును తీ వందనం ఏసయ్యా వందనం ఎందనం ఏ శయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వంద ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నువ్వు చేసిన మేలకు నివు చూపిన కృపలకు నివు చేసిన మేళ कृ निबुचुपिना कृपालक वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया వందనం ఏ సయ్యా వందనముయే సయ్యా వందనముయేయ్యా నువ్వు చేసిన మేలకు నివు చూపిన కృపలకు నివు చేసిన మేలకు నివు చూపినా కృపలకు వందనముయేసయ్యా వందనం ఏ వందనం ఏ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 వందనం ఏ వందనం ఏ వందనము ఏ వందనము ఏసయ్యా నివు చేసిన మేలకు నివు చూపిన కృపలకు నివు చేసిన మేలకు నివు చూపిన కృపలక్ వందనం సయ్యా వందనం ఏ సయ్యా వందనముయే సయ్యా వందనముయే సయ్యా వందనముయే సయ్యా వందనముయే సయ్యా వందనముయే ఆరాధన నీకే నాయ స్తి ఆరాధన నీకే నాయే సయ్యా ఆరాధన నీకే నాయే సయ్యా స్తు ఆరాధన నీకే నయే సయ్యా ఆరాధనా స్తి ఆరాధనా ఆరాధనా స్స్తుతి ఆరాధనా నివే కదనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా నివేకదనరాధనా ఆరాధన స్తతి ఆరాధన ఆరాధన స్తతి ఆరాధన ఆరాధన స్తృతి రాధన ఆరాధన స్తు Da-da-da-da! ఆరాధన నీకే నాయే సయ్యాస్తుతి ఆరాధన నీకే నాయ సయ్యా ఆరాధన నీకే నాయే సయ్యాస్తుతి ఆరాధన నీకే నాయే సయ్యా ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా నివే కదా నీవే కదా ఏ సయ్యా నీవే కదనా ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధన ఆరాధనా స్థుతి ఆరాధన నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరా దింతున్ నిన్ను బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఎబినే జరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి ఎబినే జరే ఎబినే జరే ఇంతవరకు ఆదు కొన్నవే నీవు నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నీవు నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా నా ఎసయ్య ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్న ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధితున్నాసక్తితో ఎల్ రోయి ఎల్ నన్ను చుచవే వందానామయ్యా ఎల్ రోయి నన్ను చుచావే వందయ్యా నీవు నన్ను చూచవే వందయ్యా నీవు నన్ను చుచవే వందనామయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా నా ఎసయ్య ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనా నా ఏ సయ్యా ఆరాధన ఆరాధనా ఏహో బారఫ ఏహో బారఫ స్వస్థ పరిచా వే వంద మయ్యా ఏహో బారఫ ఏహో బారఫ స్వస్థ పరిచావే వందనామయ్యా నీవు నన్ను స్వస్థ పరిచవే వందానామయ్యా నీవు నన్ను స్వస్థ పరిచవే వందానామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకే అర్పించును పరవశించిన పాడగా నాలో నిన్నే నింపవా పరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా స్థుతి ఆరాధన ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతి ఎంతును విరిగి నలిగిన హృదయము నీకి అర్పింతును పరవశించినే పాడగాలాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధన ఆరాధన తృతీయారాధన ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే యహోవా ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే యహోవా ఒక్కరైయున్న దేవుడవు నాపై వసించవా ఒక్కరైయున్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతి ఇంతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును కరుములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా పరవశించినే పాడగానాలు నిన్నే నింపవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తు ఆరాధన ఆరాధన స్తు ఆరాధనా మహాదేవుడవు మృత్యుం చేయడము మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవునివే ఏ సయ్యా మహాదేవుడవు మృత్యుం చేయడవు మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీవేసయ్యా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలానన్ను మా నాలో నివసించవా ఒక్కరై దేవుడవు నాపై వసించవా నీలానన్ను మా నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపివు నీవే సర్వ సత్యమునకు మమ్ము నడుపుది నీవే పరిశుద్ధాత్ముడా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడవు సర్వ సత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా ఒక్కరైయున్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకి అర్పితును పరవశించిన పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా పరవశించిన పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తికీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన Stuti Aradhana, Aradhana, Stuti Aradhana. Hallelujah. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given. Jesus Christ is born. And now... Let the weak say, I am strong, let the poor say, I am rich, because of what the Lord has done for us, give them, and now, let the weak say, I am strong, let the poor say, I am rich, because of what? Nalodar has done paras givdan Hey mamaya he chu prabhu vaa Ninne stuteeantu nu prabhu vaa Ninne stuteeantu nu prabhu vaa Hey mamaya he chu prabhu vaa నిన్నీ ప్రభువా నిమ్స్ అనుదినము అనుక్షణము నిమ్స్ ప్రభువా నిమ్ స్ ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిమ్ేస్తు ప్రభువా నిన్నేస్తును ప్రభువాతాని నన్ను నీవు ప్రేమతో పిలచావ ప్రభువాగ్యతీని నన్ను నివూ ప్రేమతో పిలచావ ప్రభువా ప్రేమీిణు నన్నం సో ప్రేమీ చిణావో నీ ప్రాణమి చావునా ప్రాణమి చావు నాకీ ప్రేమ మయుప్రభువా నిమ్ స్ ప్రభువా నిమ్ స్ ప్రభువాదవాటమీ బునిలచీ నృదయాన్ని తవో ప్రభువాదవాటమీ బునిలచీ నృదయాన్ని తవో ప్రభువా హృదయం గణములోకి అరుదించినావు హృదయం గణములోకి అరుదించినావు మాకెంతో ఆనందమే మాకెంతు ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తూ తింతును ప్రభువా శోధనలు నను చూసుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా శోధనలు నన్ను చూసుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా చోదన చోదనోదనా వేదనలో నిన్నే స్ంతు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయు ప్రభువా నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా చేసి చిన్నగా వాక్యం చేశారు పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోకపు తండ్రి నీకేస్త తులుస్తానా అబ్రహాం ఇసాకి యాకోబ్ల గొప్ప దేవానికి ఎంతో వందనాలు ప్రవ్వ నా దేవా నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినైనా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభ్వానికి ఎంతో వందనాలు అర్పించకుండా అయినా గొప్ప దేవ ఇక మధ్య కాలే మీ సన్నికి మేము వచ్చినాం ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి మా జీవితాలు సరి చేయండి ప్రవ్వ మీ యొక్క సరళత సంపూర్ణత పరిశుద్ధితులు నడిపించామని ప్రాదిష్టమైన గొప్పదేవా నీకెంతో వందనం ప్రవ్వా యుగ సమాప్తి చివరి అంచుక మేము వచ్చేసినామైనా ఎక్కడ చూసిన అయినా కాలం ప్రవ్వా అపాయకరమైన కాలాలు ఎంతో భయంకరంగా ఉందంటే ప్రవ్వా వ్యవస్థనైనా అది అంతకంతకు దిగజారిపోతుంది ప్రవ్వ యుగ సమాప్తిలో మనుషులు ఎట్లా కూడా ప్రవ్వ మీ వాక్యంలో రాయబడింది ప్రవ్వా అది మేము కళ్ళతో మేము చూస్తున్నాం కానీ ఇప్పుడు మేము ఏం చేయాలా ప్రవ్వ ఏ రీతిగా మేము జీవించాలా ఏ రీతిగా ప్రవ్వ మీ బిడ్డలు మీద ఎందుకంటే ప్రవ్వ ఒక టైం వస్తుంది ప్రభ సువార్త ప్రకటించాలంటే నేను ఎన్నో ఆటంకాలు ఎన్నో వ్యతిరేకతలు ప్రతి ఊర్లో ప్రతి ప్రాంతంలో నేను అయినా కానీ ప్రభ నైనా మేము ఈ సువార్త ఎందుకంటే ప్రవ్వ అవన్నీ జరగాల్సిన మీరు అన్నారు ప్రవ్వ కాబట్టి నేను అంతవరకు సహించి వాడే వాక్యం చెప్తుంది కాబట్టి చివరి వరకు ప్రవ్వ మీకు రక్షణ ప్రణాళిక మేము నిలబడాలా మీకు నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాలి ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ప్రవ్వ సత్యాన్ని మేము ప్రకటించాలా అనేకులు స్వతంత్రులుగా తయారు చేయాల ప్రవ్వ మీలోనే స్వతంత్రం మీలోనే సర్వసంపూర్ణత ఆ సత్యాన్ని ప్రభావ మనుషులు ప్రకటించేలాగన మీరు సహాయపడండి మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి పర్లోకపు జ్ఞానం అనుగ్రించండి వాక్యంలోని సత్యం మీ గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి పరిశుధాత్మ దేవ నా హృదయంలోకి నేను నాలో ఉండి నువ్వు మాట్లాడును బలపర్చుంది సర్వశక్తులు నడిపించు సంభవింపబో సంగతులు మాకు బయలుపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థన తండ్రి ఆ మొన్నటి దినాన్ని మనం నిన్నటి దినాన్ని మనం ఒక వాక్యం మనం చూస్తున్నాము తిమోతికి రాసిన పత్రిక ఆ మూడో రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చినంలో కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చేదని తెలుసుకున్నాము అది రాయబడి కాబట్టి అంత్య దినములు అన్నప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది కాబట్టి చివరి కాలాలు ఉంటున్న మనము ఈ యొక్క అపాయకమైన కాలం అంటే ఏంది అంటే ఎట్లా ఉంటే అనేది రాయబడింది ఈ అధ్యాయం మొత్తం మనుషులు ఎట్లా జీవిస్తారు స్వార్థము ధనాపేక్ష ఎంత భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్రమము అన్యాయము ఎంతో వేషధారణ ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అయితే ఎందుకు తిమోతికి ఆ విషయం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ యొక్క కాలంలో ఏం చేస్తారంటే మనుషులకు విశ్వాసం పోతుంది ఫస్ట్ ఫాయింట్ ప్రేమ చల్లారిపోతుంది తర్వాత అనేకులు ఏం చేస్తారు గర్వంధగుతారు అనేకులు ప్రభును విడిచిపెడతారు ఎందుకంటే అలాంటి కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు నీ విశ్వాసము కాపాడుకోవాలా అది శ్రమల కాలంలో ఆయనని కాపాడుతున్న వాగ్దానం చేసిండు ఏ రీతిగా ప్రకటన గంద మూడోద్యం పదోచులు మనం చూస్తే నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకుంటేవి గనక భూలోకంలో రాబోయే శ్రమల కాలంలో నేను కాపాడుతున్నాడు అలా కాబట్టి ఆయన ఓర్పు విషయమైన వాక్యం అయినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన వాక్యమే ఓర్పుగలది కాబట్టి ఆయన వాక్యాన్ని గైకుంటున్న మనలో ఓర్పు ఉండాలా ఓర్పు సహనం ఉండాలా ఎందుకు ప్రభు మాట చెప్పిండంటే ఎందుకంటే మమ్మల్ని మనల్ని ఆ రీతిగా హింసిస్తారు ఈ లోకంలో అంత భయంకరమైన శ్రమలు వస్తున్నట్టు నువ్వు అన్నిటిని ఓర్చుకోవాలా భరించాలా తాళాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది అయినా ఆయన సువార్త ప్రకటించాల్సింది అలా ఎందుకంటే ఆ రీతిగా మనం ప్రకటించకపోతే మనకు శ్రమ ఎందుకు సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడింది అందు పౌలు పౌలుకొక్కడి మీద ఉందా భారం మనకు మీద లేదా కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తుండడు పౌలు తిమోతి కంటే ఎంత ఎంత భయంకరంగా కాలం ఉంటే తెలుసుకోమని చెప్తుంది తిమోతికి అంటే ఆయన కాలం టైంలో తిమోతికి రాసిన పత్రిక ఎవనొస్తాడు అతను కాబట్టి ఎంతో భారము భారం గలవాడు తిమోతి ఎందుకంటే అంత నమ్మకస్తుడు కాబట్టి నా నిజ కుమన్నాడు తిమోతి అని అంటే ఆయన కనలే అంటే అంతగా ప్రేమించిన కుమారులాగా అందుకు ఆ విషయాలు ఆ యవనస్తునైనా తిమోతికి పౌరు రాస్తున్నాడు ఎందుకంటే మనుషులు ఎట్లా జీవిస్తారో తిమోతి నువ్వు తెలుసుకో కాబట్టి నువ్వు జాగ్రత్తగా జీవించు ఎందుకంటే మనం కూడా ఒక దశలో ఈ లోకపురమైన విధానాల్లో మనం పోతున్నప్పుడు ఏమవుతుందంటే మన కూడా ద్వేషం వస్తుండదు మనుషుల మీద కాబట్టి అది శరీరమైంది ఎందుకంటే మనుషుల గుణగాలు అరీతిగా ఉంటాయి కాబట్టి నువ్వు పతిదీ నువ్వు తాలా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది వస్తుందంటే దేవుడు నేను అక్కడ పరీక్షిస్తుండేమో చూడండి అది ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది కూడా ఒక పరీక్షనే మనకి కదా ప్రతి శోధన పరీక్ష ఎదుటి వాడడం మనకి ఎదురు అంటే అది ఒక శోధనే మనకి కానీ ఎట్లా మనం జయించాలా ఏ రీతిగా ఉండాలంటే మనుషులు అట్లా ఉంటారు స్వార్థంగా జీవిస్తూ ఉంటారు ఒక దశలో మనకి ఏమనిపిస్తుందంటే విరక్తి పుడతూ మనుషుల మీద అయినా కానీ వాళ్ళని ప్రేమించాలా ఎందుకు వాక్యం చెప్తుంది ఆ రీతిగా అందుకే అంటాడు సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీడి అంటాడు కాబట్టి సహోదరుల ప్రేమ ఉండాలా మనుషుల మీద ఒక సహోదరుడి మీద ఒక సహోదరు ప్రేమ ఉండాలా ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడవు కావు నువ్వు ఎంత వాక్యం చెప్పు ఏమైనా చేయి నువ్వెంత భక్తి చూపించు నువ్వేమన్నా చేసుకో చూడండి అయితే తిమూతికి రాసిన పత్రికలో మనం చూసిన వాక్యం అనేది యానిస్తున్నాము ఎందుకు పావులు ఆ రీతిగా చెప్పిండంటే చూడండి తన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఆ రీతికి ఎదురవుతారు మనకి ఇప్పుడు ముందు రోజుల్లో చూస్తే పాస్టర్లను చూస్తేనే మనకి ఎక్కలేని విరక్తి పడుతుంది అంటే వాళ్ళ వాళ్ళ జీవించే విధానము ఆ రీతికి ఉంటుంది కానీ నువ్వు వాటన్నిటి నువ్వు తాళగలవా వాటన్నిటి నువ్వు భరించగలవా ఎందుకు మనం తాళాలా ఎన్నింటికి మనం భరించాలా అన్నప్పుడు ఏ రీతిగాైనా సరే ప్రభు అంతా అది మనకు తలంపు దేవుని యొక్క అది ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందిని లేదా శాస్త్రంలో పరిచయా అతను ఎంతగా వచ్చినా కానీ అని భరించండు కానీ చివరి వరకు ఆయన శిలువు మీద తన ప్రేమను చూపించిండు ఎంతో ఉపమానాలు చెప్పిండు కానీ వాళ్ళు అర్థం కాలే ఎందుకంటే వాళ్ళకు ఒక విధానం ఏంటంటే మేము మోసే మేము ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళం కాబట్టి మోసే ప్రభు మీరు పాపంలో జీవిస్తే పాపానికి దాసులు కాబట్టి వాళ్ళు అంటారు మేము ఎక్కడ పాపం చేయలేదే అబ్రహాం తండ్రి అనడు కాబట్టి అబ్రహాము మీకు తండ్రి అయితే అబ్రహాం చేసిన క్రియలు మీలో ఉన్నాయా ఆయన ప్రశ్నిస్తాడు అక్కడ కానీ ఆ క్రియలు లేవు కాబట్టి మీ పాపంలో మీరు నిలిచి ఉంటారని ప్రభు చెప్తారు అక్కడ కానీ ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చిండి అక్కడ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కదా శరీరంగా ఇస్రాయల్ ప్రజలే కానీ అందరూ ఆత్మీయ ఇజ్రాయల్ గా మారాలనేది తలంపు ఆయన ఉద్దేశం అది అందుకు లోకంలోకి వచ్చి అందరినీ ప్రేమించిండి ఆయన కాబట్టి ఆయన ప్రేమను పొందుకున్న మనం కూడా ఇతరుల పట్ల అట్లా రీతిగా ప్రేమించాలా ఎందుకు ప్రభు ఈ వాక్యం చెప్తుందంటే మనకు అలాంటి ఎదురైతే ముందు రోజుల్లో కదా వాడు అట్లా జీవిస్తా అని మీద వ్యసనం అంటానికి వీలేదు కానీ వాడిని ఎట్ల ప్రభుత్వం అంతా నడిపించాలా అనేది నీ తలం పట్ల ఉండాలి ఇక్కడ నుంచి నేను ఎట్లా తీర్మానించుకున్నా ఎందుకంటే మనకి ఎంతోమంది ఎదురైనారు ఆ కానీ వాళ్ళ వ్యతిరేకులు కాదు మనకి ప్రతి ఒక్కరిని నువ్వు శరీరం చూడొద్దు ఆత్మలోనే చూడాలా ఎందుకంటే వాళ్ళున్న దురాత్మ అవన్న రీతిగా చేస్తుంది తర్వాత వాడు దాని నుంచి విడదలు ఎట్లా పొందాలా వాడు ఎట్లా విడతలు తీసుకొని నీ బాధ్యత అన్నట్టు ఎందుకంటే వాడు ఆ మైకోల్లో వాడు దుష్టిని బంధకాలు వాడు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వాడి బయట తీసుకొస్తావు వీడు ఇంతే అని చెప్పి విడిచిపెట్టుకోవడానికి వీలేదు కదా కాబట్టి ప్రభు ఇచ్చిపెట్టండి వాళ్ళని శాస్త్రుల పరీక్షలని ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన సెలువు ఎక్కే టైంకి చివరికి ఆయన సెలువు మీద ఉన్నప్పుడు మీరు మీరు చూడండి చదవండి చివరి లుకాస వార్తలు ఉంటుంది వాక్యం అయితే ఆయన దప్పింగ వాక్యం ఉంది కదా లేఖనములు నెరవేరినట్టు నేను దప్పిం కొనిచ్చున్నాను అన్నాడు చూడండి కాబట్టి అక్కడ ఎవరున్నారు అక్కడ శాస్త్రులు పరీక్షలు ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు లేఖనాలు నమ్ముతారు కదా ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు వాళ్ళు ప్రొఫెషనల్ నమ్ముతున్నారు వాళ్ళు చూడండి కాబట్టి ఆ చివరి టైంలో కూడా లేఖనం నెరవేరుతున్నప్పుడు అప్పుడు కానీ వాళ్ళు గ్రహించలే చివరి వరకు ఆయనకి అవకాశం ఇచ్చింది ప్రభు కానీ చివరికి కూడా వాళ్ళు అవకాశం ఇచ్చి వాళ్ళు ఏం చేసింది అక్కడ పొందుకోలే ఎక్స్పెక్ట్ చేశారు అన్నట్టు కాబట్టి మన ప్రయాసం తెలుసా ఆయన చివరి వరకు వాళ్ళకి అవకాశం పొందుకోలే కానీ చివరి టైంలో అయినా కానీ వాడైనా రక్షణ పొందుతాడేమో చూడండి కానీ కొంతమందికి ఎన్నో అవకాశాలు దేవుడి ఇస్తాడు కానీ చివరికి వచ్చినా కానీ వాళ్ళు వినరు అది వాళ్ళ ఇష్టం కదా చూడండి ఇద్దరు ఉన్నారు పక్కన ఆయన పక్కన ఇద్దరు వ్యక్తులు ఒకడు దూషిస్తున్నాడు ఒకడేమో దేవుని ప్రేమిస్తూ పాపాల ఒప్పుకొని పశ్చాత్తపడి ఆయన ప్రభుని అడుతున్నాడు నీ రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకోమని చూడండి ఒకడైనా రక్షణ పొందిందా లేదా కానీ ఒకడు తృణీకరించండు కానీ మనుషులు అట్లా కానీ ఆయన పక్క కూడా తృణీకరించే వాళ్ళు ఉంటారు కదా ఒకడు తృణీకరిస్తున్నాడు ఒకడేమో ద్వేషిస్తున్నాడు ఈ రోజు మన క్రైస్తవ సంఘంలో మనం చూసినప్పుడు ఒకరు దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు ఒకరు దేవుణ్ణి దూషిస్తున్నారు దేవుడు నాకు ఏం చేశాను నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకురా రక్షించమన్నాడు ఈ రోజు వ్యవస్థ అక్కడ ఉందన్నట్టు కాబట్టి ఆయన ఆత్మీయమైన విధానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు పాస్టర్లు అర్థం కాక ఏం చేస్తున్నారు ఈ డిబేట్లు పెట్టి మొత్తం ఉన్న విశ్వాసం కూడా పోయి మొత్తం శరీరంగా తయారైపోయి ఓడిపోయి నిరుత్సాహపడి ఏం చేస్తున్నారు ఇంకెందుకు వచ్చింది మాకు బాధిది అని చెప్పి దాన్ని రుజువుపరచలేక ఫెయిల్ అయిపోతున్నారు పాస్టర్స్ అంతా చూడండి ఇవన్నీ జరిగితేనే ప్రభు ముందే చెప్పింది కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే మతవైస్ వాళ్ళ ఇరవై నాలుగు అధ్యయన చూసిన మన వాక్యం అవన్నీ చెప్పింది ప్రభు సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం వాడు ఉంటాడని ప్రేమ చల్లారిపోతుందంట కాబట్టి మనలో ఆయన ప్రేమ చల్లారిపోడానికి వీలేదు నీలో చల్లారిపోతున్నా ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ మన హృదయంలో ఎప్పుడు ఉండాలా ఎందుకంటే ఆయన ప్రేమ లేకుంటే ఈ లోపల జీవించలేవు ప్రభు చెందికి అనేకులు నడిపించలేవు చూడండి ఆయన చివరి వరకు సహించిండు కానీ ఇస్రాయల్ ప్రజలు కూడా అంతే కదా ఆయన చివరి వరకు చూసిండు కానీ కొంతమంది ప్రభుత్వాన్ని నడిపించలేడు కాన దేశం ఎంతమంది పోయింది లక్షల మంది జనాంగం కదా కొంతమంది పోయింది మిగతా వాళ్ళంతా ఏమైపోయిండ్రు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చిండు కానీ అవకాశాలు ఆయన ఇచ్చిండు కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ మనం అవకాశం మనం కూడా దేవుని హృదయం నీకు ఉంటే ఆ రీతి ఎందుకంటే ఇవన్నీ ఎంత భయంకరమైన కాలం ఇది అంతకంతకు దిగజారిపోతుంది అంతా బాగుంది అంతా మంచిగా ఉంది అనుకున్నారు చాలా మంది కానీ ఇది అంతకంతకు దిగజారిపోతుంది అనేది ఎవరు తెలియదు చాప కింద నీళ్ళగా వస్తుంది దేవుని ఉగ్రత రగులుకుంటుంది మనుషుల్లో అనేకుల చోట్ల అనేక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కానీ ఈ చివరి కాలంలో మనం అటు ఫెయిల్ ఎందుకంటే అంతే దినముల్లో ఎంత భయంకరమైన కాలాలు వస్తాయి అంటే కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి అవన్నీ జరుగుతూనే లేవా ఈరోజు చూడండి యుద్ధాలు ఆపాలి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆయన ప్రణాళిక ఉంటే నువ్వెవరు ఆపడానికి ఆయన చిత్తమైతే జరుగుతూ ఉంటుంది అది ఎంతోమంది ప్రార్థన చేసిండ్రు కానీ మన మన ప్రయాసం ఏంటంటే అట్లీస్ట్ కొంతమందిని అక్కడ కాపాడబడతారేమో మన ప్రార్థన వల్ల కొంతమందిని కాపాడబడతారు క్రైస్తవులు కాపాడబడతారని కానీ నువ్వు ప్రార్థన చేస్తే యుద్ధం కూడా ఆగుతుంది ఒక దశలో ఎందుకంటే ఒక అవకాశం నువ్వు ప్రార్థిస్తున్న కాబట్టి ఒక అవకాశం దేవుడు ఇస్తాడు కానీ ప్రవచనం మటుకు ఖచ్చితంగా నెరవేర్తుంది కానీ కొంత ఆలస్యం అంటే తేడా ఏ అర్థం చేసుకుంటూ యోనా కాలంలో చూస్తే యోన ప్రవచిస్తే వంద సంవత్సరాల దాకా వాళ్ళు వాళ్ళు అట్లనే జీవించు వంద సంవత్సరాల తర్వాత ఏం చేశారు భయంకరంగా మళ్ళీ పాపం చేసింది దేవుడు క్షమించండు ఆ నినివే పట్టణాన్ని వంద సంవత్సరాల తర్వాత నాహూను నాహోము గ్రంథంకి వచ్చే వారికి భయంకరంగా విగ్రహార్థాలు తయారైపోయింది అప్పుడు శిక్ష దాని మీదకి చూడండి కానీ యోనా చెప్పటం వల్ల దేవుని ఉగ్రత ఆగిందా లేదా కాబట్టి కొంత సమయం దేవుడు ఇస్తారు కానీ ఆ సమయం వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలనేది మన సేవ మన ఎట్లా చెప్తాం దేవుని ఆత్మ తప్ప ఎవడు కూడా మనం చెప్పలేదు ఎందుకంటే ఆయన ఆత్మనే మనం నడిపిస్తుండడు ఆ రీతిగా కాబట్టి ఎంత భయంకరమైన కాలంలో వస్తాయి తెలుసుకోవాలంట మనం తెలుసుకోవాలా క్రైస్తవ జీవితంలో ఎట్టుండదంటే ఆదివారం చర్చికి పోవాలా సేవ చేసుకుంటూ పోవాలా ప్రార్థన చేసుకుంటూ కరెక్టే మంచిదే కానీ అపాయకమైన కాలంలో ఎట్లా వస్తాయి మనుషులు జీవిస్తాడని రెండు వేల సంవత్సరం చెప్పబడింది ఈ రోజు ఎవరు అలాంటి వాక్యాలు చెప్పలేరు చర్చి కానీ క్రైస్తవ సంఘాన్ని ఎట్లా సిద్ధపరచగలం మనం ఏ రీతిగా వాళ్ళని చెప్పగల సిద్ధపరచగలం కానీ ఇవన్నీ మనం చెప్పాలా విశీదీకరించి మరి చెప్పాలా మనమంతా ఇంతకాలం మనం చెప్పిన వాక్యం ఉంది కానీ ఈ చివరి అంత్య దినంలో మనుషులు ఎట్లా పతనమైపోతారు ఏ రీతిగా జీవిస్తారు భక్తుల తయారైపోతారు మనుషులు ప్రేమ చల్లారిపోతుంది కానీ నీ ప్రేమలో నీలో ఉన్న ఆయన ప్రేమ చల్లారిపోవడానికి వీలేదు ఒకవేళ చల్లారిపోయిందా ఇక నీ జీవితం నిష్ఫలమైనట్టే ఎందుకంటే ఆయన ప్రేమ లేకపోతే మనుషులు నువ్వు నువ్వు శరికనే చూస్తాం స్వార్థంతోనే చూస్తాం వాళ్ళ మీద కోపము ద్వేషం వస్తూ ఉంటుంది అన్నట్టు అది కదా కింద మనుషులు ఎట్లా జీవిస్తారని ఉంది కానీ చివరికి వచ్చే వారికి తొమ్మిది పదో వచనంలో అదే అధ్యాయం రెండో తిమోతి రెండో రెండో తిమోతి మూడు అధ్యాయం పదోవచనంలో అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశములను నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను ఓర్పును ఇన్ను చూడండి అయితే నీవు అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తిమోతి గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు తిమోతి ఉన్నడా పౌలు ఉన్నాడా ఈ రోజు నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడుతున్న ఈ రీతిగా అంతే దినంలో ఎలాంటి కాలాలు వస్తాయి అనేది మనం తొమ్మిది వచ్చినారు చూసినాము ఆ ఎనిమిది వచ్చినాల్లో తర్వాత చివరికి వచ్చేవరికి పద వచ్చినకి వచ్చాక ఏమంటున్న పౌలు అంటే అయితే నీవు నా బోధను అన్నప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఇంతకాలం నుంచి మనం ఆయన వాక్యాన్ని విన్నాం ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి అవన్నీ విన్న ఆయన వాక్యాన్ని తర్వాత నా ప్రవర్తనను అంటే ఎట్లా జీవించిన పౌలు అనేది కాబట్టి దేవుని సేవకులు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళ సేవా జీవితం కొనసాగించుకున్నారు అలాంటి టఫ్ కండిషన్ స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు కొనసాగించుకునేది మనకు ఒక ఎగ్జాంపుల్ అది కానీ మన సేవలో కూడా చివరి కాలంలో బహు భయంకరంగా ఉంటుంది కదా ఇంకా అది అంతకంటే దిగజారిపోయింది అది ఇంకా భయంకరమైన స్థితిలో ఉంటుంది ఉండే కాలం మరి విశేషంగా అందుకు ఏం ఆయన బోధ అనే వాక్యము నెరవేరుతుంది అనే ప్రవచనం కాబట్టి అది మనకు గై వాగ్దానం చేసిన వాడు ఆయనను కాపాడుతున్న విశ్వాసం మనకు ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వాటన్నిటిని కాలాల భరించాలి జయించి ముందుకు పోవాలా ఎందుకంటే జయించేవాడే కదా పరలోక రాజ్యంలో ఉంటాడు ఒక స్తంభం లాగా ఈ లోకంలో ఎన్ని స్తంభాలను అన్ని జయించకపోతే అనేకులు జయించక ఓడిపోతాడు కాంప్రమైజ్ పై లోకంలో కలిసిపోతే మనం అట్లా ఉండొద్దు మనం జయించాలా నా ప్రవర్తనను నా ఉద్దేశమును దేవుని ఉద్దేశం ఏంది నువ్వు ఎలాంటి ఉద్దేశం కలిగను దేవుని పట్ల నీ పిలుపు ఏంది నువ్వు ఒకప్పుడున్న ఉద్దేశం ఈ రోజు నీకుందా ఒకప్పుడు ఉద్యమం ఈ రోజు నీకుందా మనం పరిశీలించుకోవాలి ఆ రీతిగా ఆయన అగ్ని ఎప్పుడు మన హృదయంలో మండుతూనే ఉండాలా అయన అగ్ని మనలో మండకపోతే నువ్వు చలారిపోయినట్టే ఎందుకంటే దేవునికి అగ్ని ఎప్పుడు మండుతుండాల నీ హృదయమే బలిపీఠం కదా బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఆరిపోవద్దు ఎప్పుడు మీద నూనె పోస్తూ ఉంటారు యాజకులు ఆరిపోవద్దు అనట్టు ఇంకా ఎందు ఏదో జరగబోతున్నట్టు చూడండి కాబట్టి ఆయన అగ్ని అన్నప్పుడు ఆయన మనలో ఉన్న ఆసక్తి ఎప్పుడు కూడా మండుతూ ఉండాలన్నట్టు దేవుని పట్ల చూడండి మన ప్రవర్తన కానీ ఈ రోజు ఉంటుందా ఒక ఎట్లా ఉంటుందంటే ఈ రోజు సేవా జీవితంలో మనుషులు ఒకప్పుడు గొప్ప ఉద్యమం ఉంటుంది కదా గొప్ప ఉద్యమం కలిగిన సేవకులు ఈ రోజు ఏం చేస్తాడు సల్లబడిపోయి కాంప్రమైజ్ అయిపోయి గమ్మునుంటారన్నట్టు ఆ ఉద్యమం అట్లనే కొనసాగు చాలా మందిని చూసిన చూడండి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మందిని చూసిన ఆ ఉద్యమం అది కంటిన్యూ కాదు అది తర్వాత బ్రేక్ అయిపోయి కొంతమంది చల్లబడిపోద్దు తర్వాత మళ్ళా వస్తారు ఆ రీతిగా అట్ట ఉండొద్దు మనం చూడండి పత్తి మనం ఆయన అగ్ని మనలో మన ఆసక్తి అది రెట్టిని పైకిన మనం అట్ట చేసుకోవాలి ఆ రీతిగా చూడండి నా ఉద్దేశమును అన్నట్టు దేవునికి ఉద్దేశం ఏందనేది దాని పట్ల మనం అవగాహన కలిగి ముందు పోవాల ఆ రీతిగా చూడండి నా ఉద్దేశమును నా విశ్వాసమును అంటే పౌరు ఎట్లా విశ్వాసం జీవించిండు విశ్వాసాన్ని కాపాడుకున్న చివరికొచ్చే నా పరుగు కడముట్టి చితిని తిని విశ్వాసాన్ని ఇక నా కొరుకు నీతి కిరీటం దగ్గర ఉంచబడింది రెడీగా ఉంది అని తిముతి చెప్తున్నాడు అంటే తన సేవ ఎట్లా కొనసాగించుకొని చెప్తుంది అయితే ఇక్కడ మనం చూసిన వాక్యం పద వచ్చిన మనం చూసినప్పుడు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును నా ప్రేమను నా ఓర్పును ఎన్నోన్న ఎన్నోండి ఇక్కడ చూడండి బోధ ఆ దేవుని ఉద్దేశము ప్రవర్తన విశ్వాసము దీర్ఘశాంతము ప్రేమ ఓర్పు చూడండి ఇవన్నీ మనకు అని వాక్యం చెప్తుంది ఎందుకంటే చూడండి నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును అంటే పౌలు ఎలాంటి ప్రవర్తన కలిగి ప్రభులో జీవించిండు ఎలాంటి ఉద్దేశం కలిగి ఎలాంటి విశ్వాసం కలిగి ఏ రీతిగా దీర్ఘశాంతం కలిగి ప్రేమ కలిగి ఓర్పు కలిగి జీవించిండో యుగ సమాప్తిలో మనం కూడా అట్లా ఉండాలా అనే విషయం చెప్తున్నా చూడండి ఎందుకంటే ఇవన్నీ భయంకరమైన హింసలు పౌలుకి అయితే అంత్యకాయలో ఈ కొన్ని లూస్రా అన్న పట్టణములు నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్న నన్ను వెంబడించిటివి చూడండి ఎంత ఉపద్రవులు ఇచ్చినా కానీ అలాంటి సేవా పరిచర్లు ఉన్నప్పుడు ఎన్నో ఉపద్రవాలు ఎన్నో ఎన్నో ఇచ్చినాయి వాళ్ళకి కానీ ఎన్నో వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారంటే చూడండి వాళ్ళు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ మనం ఏం చేసిండల వాటన్నిటిని ఆయన ఏం చేసిండంటే ఆ ఉపద్రవాలన్నిటినీ భరించి ఆయన ఆయన భరించిండు చూడండి అవన్నీ తెలుసుకున్నామని చెప్తుండే అక్కడ అంటే సేవా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ హింసలు మనకు వస్తాయి చూడండి కాబట్టి అందుకు అనడు అపాయకమైన కాలంలో వస్తాయి అని అందుకు నువ్వు తెలుసుకోమన్నాడు అన్ని తెలుసుకోవాలి మనం ఎట్లా తెలుసుకుంటాం దేవుని ఆత్మ తప్ప ఎవరు కూడా మనం బయలుపరచరు సంభవింపబో సంగతులు మనకు తెలియజేస్తున్న నేనుదైనా మనం చూసిన యోహన్ సువార్త పదహారా అధ్యాయంలో చూడండి పరశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యలో నడిపిస్తున్నాడు నా వాటిలే మీకు బోధిస్తున్నాడు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాలా వాటి చూడండి ఉపద్రవమును తెలుసుకున్న నన్ను వెంబడించి అట్టి హింసలకు సహించి గాని వాటన్నిటిలోంచి ప్రభులను తప్పించెను కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడు మనం తప్పిస్తాడు చూడండి వాటి అన్నీ మనకు వస్తాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు కాబట్టి నువ్వు మటుకు ఆయన బోధల నుంచి ఆయన సత్యం నుంచి నువ్వు తొలగిపోవద్దు ఎన్ని వచ్చినా నువ్వు ఓర్పు దీర్ఘశాంతము విశ్వాసము దేవుని ప్రేమ నీ ప్రవర్తన అంతా ఆయనకు అధికారానికి లోబడి ఆయనకు మాదిరిగా ఈ లోకంలో జీవించినప్పుడే మనం అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించగలం ఇది సత్యం అంతే దినంలో మనం అట్లా ఉండాలా అనే విషయం ప్రభు మనకు జ్ఞాపనం చేస్తున్నాడు చూడండి అన్న వచ్చిన చూస్తే క్రీస్తు వేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదునంట చూడండి దేవుని ఎందు క్రీస్తు వేసినందు సద్భక్తితో అంటే మంచి భక్తు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళంతా హింస కలుగుతుందంట ఇప్పుడు మనకి హింస ఉంటుందా లేదా అంటే హింసలు ఉంటాయని అందుకనడు అపాయకమైన కాలంలో వస్తే అంటే నువ్వు ఎంత దేవుల్లో సంపూర్ణ ఎదుగుతూ ముందుకు సేవ చేసుకుంటూ పోతా ఉంటే నీకు హింసలు వస్తాయి కానీ వాటి అన్నిటి నుంచి ప్రభు దర్పిస్తానందా లేదా వాక్యం వాటి అన్నిటి నుంచి దేవుడు దప్పిస్తాను మనల్ని కాని వాటికి భయపడొద్దు అపాయకరమైన కాలం అంటే చాలా డేంజర్స్ అన్నట్టు కరువులు భూకంపాలు ఎట్లుంటదంటే నీ విశ్వాసం కూడా పోగో అంటే చివరికి మనుషులు విశ్వాసం కూడా పోతుంది ఆ అలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నట్టు అందుకు అపాయకరమైన అంటే ఇక నా ఉద్దేశ దేవుడు ఇంకెక్కడ నీ శ్రమలో ఉన్నప్పుడు ఇంత శ్రమలో కూడా దేవుడు నన్ను కాపడలేదని ఆ అలాంటి తలంపు వస్తుంది మనుషులు అందుకంటాడు సాధ్యమైతే వాడు ఏర్పాటు చేతం వాడు మోసగిస్తారని కాబట్టి ఇదంతా మోసకరమైన కాలం మోసకరమైన లోకం ఇదంతా ఈ మోసకరమైన లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టిందంటే మోసంలో ఉన్న వాళ్ళందరినీ ఎందుకంటే నువ్వు అది గ్రహించగలిగినావు కానీ లోకమంతా వాడి గుడితనంలో వాడు బంధకాల్లో ఉన్నారు మనుషులు కానీ వాళ్ళని ప్రభుత్వంతో నడిపించాలా కాబట్టి ఇవన్నీ హింసల్లో శ్రమలు ఉన్నా కానీ వాటి నుంచి ప్రభు తప్పిస్తాడు ఎందుకంటే శ్రమల కాలంలో నేను లేదా కాబట్టి మనల్బడు తప్పగా కాపాడతాడు శ్రమల కాలంలో మనకు దేవుడు రెక్కలిస్తాడు ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మనం చూస్తాం అక్కడ గుంపు సాదృషమే ఆ స్త్రీ ఏం చేస్తుందో గొప్ప జనాన్ని మనం ప్రసవిస్తుంటే అది మన ముంగటే ఉంటుందంట సైతాన్ అది వాడు మన ఎదుట పొంచి ఉంటాడు వాడు సైతాన్ వాడు మన ఎదుట పొంచి ఉంటాడు వాడు ఎట్లయినా మనల్ని మింగాలని మనల్ని మన మన ఎదుటి ఉంటాడు వాడు గొప్ప జనం వెనక ఉంటాడు వాడు కానీ మనక మటుకు ముందుంటాడు కానీ వెనక ఉన్న సంగతి గొప్ప జనం తెలియకుండా గుడ్డిగా మోసిపోతారు కానీ వాడు ఎదుటి మన ఎదుటి ఉన్నప్పుడు వాడిని మనం ఎదురిస్తామన్నట్టు ఎందుకంటే మన సేవాది వాడితో మన యుద్ధం వాడితోటి ఎందుకంటే మనం పోరాడది మనుషులతో కాదు కదా శరీరాలతో కాదు ఆకాశం దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ప్రతిరోజు మనకి యుద్ధమే అందుకు నీకు ఓర్పు స్నానం కలిగి మన ప్రభు ఈ లోకలు ఎన్నో ఓర్పు కలిగి స్నానం కలిగినాడు ఎంతోమంది ఆయన గుద్దిండు హింసించిండ్రు తిట్టిండు దూషించిండ్రు అయినా కానీ ఆయన ప్రేమతో ఓర్పుతో సహనంతో ఆయన సహించి ప్రభు చెంత అనేకుల్ని ప్రభు చెంత అయన చెంత నడిపించగలుగుతున్నాడు ఆయన ఆకర్షించుకున్న అందరినీ ఆయన దేవుడు కాబట్టి చూడండి ఆయన బిడలమైన మనం కూడా అలాంటి ఓర్పు స్థానాలు కలిగి ఉండాలా అనే విషయము ప్రభు చెప్తుండడు కాబట్టి ఖచ్చితంగా మనకి శ్రమ ఉంటది అయినా కానీ ఆయన తప్పిస్తాడు శ్రమల నుంచి ఆయన తప్పిస్తాడు కాబట్టి గొప్ప జనము ఎంత భయంకర శ్రమల పాలవుతారు కానీ వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఏం చేయాలి మనం ప్రభు చెంత అయితే దుర్జనులు వంశకులు ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి ఈ కాలం ఇప్పుడు మోసపోతున్నా లేదు దుస్తులు దుర్జనులు అంటే దుర్జనులు అంటే దుర్మార్గంగా జీవిస్తున్నారు అనంట ఈ లోకాధిత్యంగా వంశకులు అంటే వంచన చేస్తున్న మోసం చేస్తున్న ఇతరులను మోసపరుస్తున్నారంట ఇతరులు ఎంతమందిని మోసపరుస్తున్నారు తామును మోసపోవచ్చు అంటే వాళ్ళు తెలియదు ఇతరులను వాళ్ళు మోసగిస్తున్నారు కానీ వాళ్ళకు మోసపోతులని వాళ్ళకి తెలియదు అంతకంతకు చెడిపోతున్నారు కాబట్టి చూడండి పద్నాలుగవ వచనంలో క్రీస్తు ఏస్తున్న ఉండవలసిన విశ్వాస ప్రేమము ద్వారా విశ్వాస ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగు కలిగించటకు పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక చూడండి ఏమున్నాడ క్రీస్తు ఏస్తున్న ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఎట్లా వస్తుందంట జ్ఞానము నీకు కలగాలంటే చూడండి విశ్వాసము రక్షణమైన జ్ఞానము నీ రక్షణ నువ్వు ఎట్లా కొనసాగించుకోవాలా అనేది నీకు జ్ఞానం అవసరం ఉన్నప్పుడు ఎట్లా కలుగుతుందంట కదా లేఖనముల ద్వారా చూడండి అందుకు మనం వాక్యములు ఎక్కువ సమయం గడుపుతాం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వాక్యంలో సమయం గడుపుతాం వాక్యం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు కాబట్టి శక్తి గల పరిశుద్ధ ద్వారా బాల్యనుడు నీవు నీవు ఎరుగుతూ కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునేవి ఎవరిని వాళ్ళు నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము నువ్వు నిలకడగా ఉండాలా నువ్వు నేర్చుకున్న రూఢి అని తెలుసుకున్నవి కనుక చూడండి అంటే నువ్వు నేర్చుకున్న ప్రతి వాక్యము ఎన్నో వాక్యాల దేవుడు మనం నేర్పించిండి లాక్డౌన్ లో ఎన్నో విషయాలు మనకు బయలుపరిచిండు అంత్య దినములు ఎట్లా ఉంటాయి ఆయన రాకడ దినాల్లో ఎలాంటి గుంపులు ఎట్లా విభజించబడతాయి ఏ రీతిగా మనుషులు జీవిస్తారు ఎలాంటి సేవకులకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అవన్నీ దేవుడు వాడి కుయుక్తులన్నీ మన దేవుడు మనం చూపించిండు కానీ నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకోవాలా ఎవరి వల్ల మనం చెప్పండి దేవుని ఆత్మ తప్ప ఎవరి నేర్పిస్తారు ఆయన బిడలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే మనం నేర్చుకుంటూ ఉంటాం కదా ప్రవక్తల ద్వారా నేర్చుకున్నాం మనం అపుస్తుల ద్వారా నేర్చుకున్నాం మనం కాబట్టి దేవుడు ప్రవక్తల్లాగా అపుస్తుల్లాగా కొంతమందిని పెట్టినప్పుడు వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం చూడండి కాబట్టి నేర్చుకున్న పత్తిది మనకు బయలుపరచబడిన పత్తి సత్యాన్ని కేబీపీఎం గ్రూప్లో బయలుపరచబడిన పత్తి సత్యము ఏం చేయాలా మనం తెలుసుకున్న తెలుసుకుని ఏం చేయాలో వాటిని నిలకడగా ఉండాలంట అంటే వాక్యంలో మనం నిలకడగా ఉండాలి అంటే నిలకడగా లేకపోతే ఖచ్చితంగా మీరు మోసపోతారు మీరు ఈ లోకంలో పడిపోతారు చూడండి అందుకు మనం నిలకడగా ఉండాలి నిలకడ అంటే ఏంటి నిదానం అన్నిటిని చూసి గమనించి నిదానంగా ఉండాలంట నిలకడగా ఉండాలంట తర్వాత దైవజనుడు సన్నద్ధుడై పత్తి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు కాబట్టి దైవ జన్లైన మనం ఎట్టుండ పత్తి సత్కార్యంకు సంపూర్ణంగా సిద్ధపడాలంట వీటన్నిటి సిద్ధపడాలి మనం అంతా అపాయకరమ కాలం ఎట్లా వస్తుంది ఎట్లా మనుషులకు ప్రకటించాలా ఇలా ఈ సత్యమైన వాక్యాన్ని ఎట్లా తీసుకోవాలా మనుషులు అనేది సిద్ధపడాలంట దీవారాతులు ప్రార్థనలు గడిపి వాక్యములు ధ్యానించి సిద్ధపడి చూడండి సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనం అంటే ఇవన్నీ దేవుని ఆత్మ ఆవేశ ప్రకారంగా రాయబడిన వాక్యాలు దని ఏం చేయాల కలిగినవన్నీ ఉపదేశించకు చూడండి ఇవన్నీ ఆత్మ చేతితో ఆత్మ ఆవేశములా రాయబడ్డాయి ప్రతి ప్రవచనము ఈ కాలంలో నెరవేరుతుంది కాబట్టి వాటి అన్నిటిని ఉపదేశించాలంట మనం నువ్వు సిద్ధపడితేనే ఉపదేశించగలవు అందుకు మనం సిద్ధపడాలా ఇవన్నీ చెప్పాలంటే మనకి ఎంతగా జ్ఞానం అవసరం ఎంతగా సమయం పెట్టాలా దేవుని సన్నిధిలో ఇవన్నీ నేర్చుకోవాలి మనం అంతా ఎందుకంటే హేతువాదులు ఎంత భయంకరంగా వాళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు కానీ వాళ్ళన్నిటిని మనం భరించాలా కాబట్టి వాటి ఎదిరి వాళ్ళు ఎదిరించాలా ఒక దశలో చెప్పాలంటే కాబట్టి ఉపదేశించాలా అంటే మనుషులకు అర్థమయ్యే రీతిగా మనం ప్రకటించాలా ఆ జ్ఞానం దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు ఆయన మనలో ఉండి నడిపిస్తుండే ఆ రీతిగా ఉపదేశను తర్వాత ఖండించిన కొను మనకు ఖండించాలా ఎవడన్నా తప్పు బోధ మనం ఖండించాలా చూడండి ఖండించాలా తర్వాత తప్పు దిద్దుటకు అంటే అది తప్పు బోధ అబద్ధ బోధ అని నువ్వు అది నువ్వు సరిచేయాల మన దినం మనం నువ్వు అనేకులను పెద్దలను నియమించాలనేది వాక్యం తీతుకు పత్రిక మొదటి అధ్యయం ఐదో వచ్చినాలో చూడండి తీతుకు రాసిన మనం చూస్తాం అక్కడ నువ్వు లోపమున్న వాటన్నిటి నువ్వు సరిదిద్దాలన్నది వాక్యం అక్కడ కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు లోపల పెట్టినట్టే వాటన్నిటి నువ్వు సరిచేయాలా పోయిన స్థితిని వాటన్నిటిను సరిచేసి సంపూమైన స్థితిని మరి నడిపించాలి అది మనకు అనుగ్రహించబడిన సేవ పడిపోయిన సరిగలేని గోడలను ఏం చేయాలా చక్కగలిని గోడను వంకరిట గోడలను సరి చేయాలా నీలో గుండుదానం ఉంది దేవుడి నీకు మట్టపు గుండి ఆయన వాక్యం అనే సత్యనే కొలత ఇచ్చిండు నీకు ఆ కొలత వాళ్ళ జీవితాలను ఏం చేయాలా చక్కగా కట్టాలా అది నీ బాధ్యత నీ సేవలో మనం ఎప్పుడైతే దేవుని సత్యని మన వాక్యాన్ని ప్రకటిస్తం వాళ్ళ జీవితాలు ఆ వాక్యంలో కట్టబడతారు వాళ్ళు ఆ అక్క గోడలాగా చక్కని గోడలా కట్టబడరు ఇప్పుడు వంకటింక లేని గోడలాగా కానీ ఆ గోడలో సరిచేసే సేవని ఇది మనకు పడిపోయిన పాకారాలు తిరిగి కట్టడం పునాదులు సరిచేయటం ఆ గోడలో చక్కగా కట్టబడ అది వంకటింక కట్టేసింది వాళ్ళు కానీ వాళ్ళు ఆ గోడని సంతోషిస్తారు కానీ అది చక్కగా లేదు దేవుడు కొలత కొలత సరిగా లేదు ఆ గోడ ఈ రోజు కొలత వేస్తే ఎవరు కూడా సరిగ్గా లేదు ఏ సంఘం కూడా సరిగ్గా లేదు కానీ దేవుడు మనల్ని ఆయన ఆయన బిడ్డలుగా చేసి ఆయన పునాదిమే నిలిపి మనకి ఆయన గుండుదారం ఇచ్చిండు వాక్యం అనే కొలత వాక్యమే గుండుదారం మట్టపుడు అంటే ఆయన వాక్యాన్ని సహదేశం అది దేవుడు నీకు నువ్వు దాన్ని సరిచేసి సంఘాన్ని స్థిరపరచాలా లోపమున వాటి అన్నిటిని దిద్దాలా వాటిని సరి చూడండి దైవావేశం వల్ల ప్రతి లేఖనూ అది అర్థం చేసుకోవాలా సిద్ధపడాలా సన్నద్ధుడై అంటే నువ్వు ప్రతిదానికి సన్నద్ధుడు కావాలా సామర్థ్యం కలిగి ఉండాలా దేవుని వాక్యం ప్రకటించాలంటే అది ప్రభు తప్ప ఎవరు ఎవరు అడగాల మనం ప్రభు ప్రార్థనలు ప్రవ్వ దైవం వల్ల కలిగిన ఈ పత్తి లేఖను నేను ఉపదేశించాలంటే నాకు ప్రవ్వా నాకు శక్తి కావాలి ప్రభు నాకు ఆ సామర్థ్యం నాకు అది అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఈ ప్రవ అని ప్రార్థన మనకి ఎంతో అవసరం మనకి తర్వాత ఖండించటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష వేయుటకు ఉన్నది కాబట్టి నీతి ఎందు శిక్ష ఉంది కాబట్టి ఏది నీతి ఏది అవినీతి అనేది మనుషులు తెలియజే స్థితిలో వాళ్ళు నీతిగానే ఉన్నారనుకుంటున్నారు కానీ నీతిగా లేరు వాళ్ళు కాబట్టి అందుకు మనం చాలా జాగర్తగా మనం జీవించాలా ఈ లోకంలో అనేది ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నారు ఇంకొక వాక్యం చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను అదే వాక్యం చూసినప్పుడు తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రిక మూడో అధ్యాయం కదా మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నాము అయితే ఇక్కడ మనం చూస్తాం యాహోబు తన కుమారుకు చెప్తున్నాడు అక్కడ ఆదికాండం నలభై తొమ్మిదో యాకోబు తన కుమారును పిలిపించి ఇట్లా మీరు కూడి రండి అంత్య దినంలో మీకు సంభవింప ఓ సంగతులు తెలియజేసేదను అంటే యాకోబు మన ప్రభులాగా ఆయన కుమారులు ఆయన శిష్యులాగా కాబట్టి అంత్య దినంలో ఏం జరుగుతుందో అని తన కుమారులకు చెప్తున్నాడు అయితే కడవరి దినాలు చివరి దినాలు ఏం చేస్తారంట మనుషులు కొందరు అబద్ధికుల వేషధనం వల్ల మోసపర్చ ఆత్మ వల్ల అనేకులు మోసపోతారంట అంటే అనేకులు మోసగిస్తారు పైకి దేవుని సేవకులాగానే కనిపిస్తారు కానీ వాళ్ళు చెప్పే బోధ విని వాళ్ళ కుయుక్తితోని సైతాను అవ్వని ఎట్లా కుయుక్తిగా అట్లనే మనల్ని కూడా మోసగిస్తారు అందుకు మనం అపాయకమైన కాలంలో ఎందుకు జాగ్రత్త ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలా ఇవన్నీ సంఘాల్లో చెప్పబడలేదు అందుకు సంఘాలన్నీ మోసగింపబడతాయి తెలియకుండానే కాబట్టి మనకు దేవుడు ఆ ఆ విధానం చూపించింది కాబట్టి మనకు వాళ్ళని మనం మనం ఏం చేయాలా వాళ్ళని ఆసక్తిని మనం రెచ్చగొట్టాలా ఆ రీతిగా అంటే ఆత్మలో వాళ్ళు ఎదిగింపజేయాలనే విషయం అంట కాబట్టి భూతముల బోధ దయ్యములు బోధ భూతముల బోధ దయ్యములు బోధ లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుతుందని ఆత్మ తేటగా చెప్తున్నాడు అంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నట్టు అంత భయంకరమైన కాలంలో మనం వచ్చినాం ఉన్నాం కాబట్టి అందుకు మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ధాన్యాల గ్రంథాలు కూడా మనం చూస్తాం కదా చూడండి వాడు తన తోకతోటి ఆకాశ నక్షత్రలు కొంత భాగం ఏం చేసినా ఈడ్చి కింద పాడేసిన వాడు అనేక సేవకులు పడిపోతారు చివరి కాలంలో ప్రేమ చల్లారిపోతుంది అంత భయంకరంగా ఉంటది అంత అలజడి ఎంత మోసము అంత అంత కొలాబ్స్ అయిపోతుంది ఈ లోకప రాజ్యాలన్నీ పతనమైపోతాయి ఆయన రాజ్యం స్థాపించే టయానికి ఈ లోకప రాజ్యాలు ఫెయిల్ అయిపోతాయి అప్పుడు మనుషులు కనిపిస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పి మనుషులు భయంతో పరిగెత్తు ఏమి అర్థం చేయ స్థితిలో అంతకంతకు మోసపోతారు కానీ మనం మటుకు మోసపోవద్దు ఎందుకంటే ప్రభు మనకి వాటి అన్నిటి ముందే చెప్పిండు మనం ఎందుకు మనం భయపడాలా ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడద్దు విషయం ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అయితే చూడండి అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే చివరి కాలాలుంటున్న మనము ప్రతి క్షణం మనము జాగ్రత్తగా జీవించాలా అనే విషయము ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు అందుకు మనం ప్రతి మన జాగ్రత్త కలిగి ఎంతో యథార్థ హృదయం కలిగి ప్రభులో మనం సంపూర్ణంగా మనం సాగుతూ ముందుకు పోవాలా ఎందుకంటే అలాంటి కాలంకు మనం సిద్ధపడ్డం కాబట్టి దేవుడు రాక దగ్గరుంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా మనక మనకి ఇచ్చిన సేవా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మనం చూసిన దినా మత్తయ్యసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఇది మనం ఇంతకుముందు ధ్యానించిన వాక్యమే కానీ ఈ రోజు సేవా జీవితంలో ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించాలా అనే విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా చూడండి చూడండి నలభై ఐదో వచ్చినం మత్తయ్యసు వార్త అధ్యాయం నలభై ఐదో యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాళ్ళను బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు చూడండి ఎవరు దాసులు నమ్మకమైన వాళ్ళు బుద్ధి గల ఎవరు మంచి గృహ నిర్వాహకుడు ఎవరు చూడండి దేవుడు చెప్తుండే అక్కడ ఆ రీతిగా చివరి కాలంలో ఈ అంత్య దినములలో ఈ వాక్యం మనం చూస్తే ఇరవై నాలుగు మొత్తం మనం చూస్తే తను ప్రభాషుడు మొట్టమొదట టూచనైంది ఎవరును మేము మోసపరచుకొని చూసుకోమడు అంటే మోసం ఎట్లా వస్తుంది మత ఇరవై నాలుగు అధ్యాయ అంతా కానీ మనం మటుకు మోసపోవద్దు చివరికి వచ్చే వారికి సేవకుల గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ ఇంటి యజమానుడు చూడండి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు తగిన వేళ అంటే ఇది టైం అనట్టు తగిన వేలు ఏంటంటే ఇది టైం అనట్టు ఆ టైం అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాళ్ళను బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు క్వశ్చన్ మార్క్ అక్కడ మనం మంచి గృహ నికుల్లాగా నమ్మకమైన బుద్ధి గల దాసులాగా ఉండగలమా యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయడం చూచినా అతడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు అందుకు మనం ఆయన వచ్చేంత వరకు మనము ఆయన చెప్పిన పని మనం చేస్తూనే ఉండాలా చివరి వరకు ఆయన రక్షణ ప్రణాళికలో మనము జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ప్రభు మునక జ్ఞాపకం చేస్తున్నాడు ఏ దాసుడైతే చేస్తాడు అని తిరిగి వచ్చేటప్పుడు ధన్యులంట అతడు తన యావదాస్తి మీద అతను ఉంచే మీతో చెప్తున్నాను అయితే దుష్టులైన ఒక దాసుడు యజమానుడు ఆలస్యం చేసినాడని తన మనసులో అనుకొని చూడండి రెండు దాసులు ఉన్నారు ఒకటి మంచి దాసులు ఉండడు ఒకటి దుస్తుడు దాసులున్నారు రెండు గుంపులు అన్నట్టు ఇవన్నీ చూడండి దుస్తుల దాసులు ఏం చేస్తున్నారంటే యజమాను ఆలస్యం చేస్తున్నారని చెప్పి నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్టు తన తోటి దాసును కొట్టి మొదలుపెట్టి తాగుబోతులతో విందుళ్లతో తాగుబోతులతో త్రాగుచు తినచూ త్రాగుచు ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడి యజమానుడు అను గడియలలో వాడి యజమానుడు వచ్చి వానికి నరకి న నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నిమించును. అంటే వీళ్ళంతా వేషధారులు అన్నట్టు పైకి భక్తి తన శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అందుకు మనుషులు మోసగించబడతారు అన్నట్టు అర్థమవుతుందా ఎందుకు అనేకులు ప్రేమ చలారిపోతాయంటే సూచక్రియల చేత మహాత్కారుల చేత మోసగింపబడతారంటే వీళ్ళంతా వేషధారకులు అన్నట్టు కానీ దుర్జనులు చూడండి దుర్జనులు అంటే వీళ్ళంతా అంటే దుష్టుడైన దాసుడు ఇంత దుష్టులు అంటే సమూహం వీళ్ళంతా కానీ దేవుని వేషం వేసుకొని వాళ్ళు మనుషులు మోసగిస్తారు వెలుగుతు ధరించుకొని మనుషులు అంతకంతకు మోసగించబడతారంట పలువురిని మోసగించదరు అనేకులు మోసగింపబడదారు అంత వాక్యం ఉందా లేదా మత్యస్థ వాడు తిరిగినా కాబట్టి యాభై వచ్చినా చూస్తే ఆ దాసుడు కనిపెట్టిన దేవులు వాడే అనుకునే గడియల్లో కాబట్టి వాళ్ళు తెలియదు ఏ గడియలు ప్రభోస్తడు కాబట్టి మనకు తెలుసు ఆయన ఆయన రాక చూచాలన్నీ మనం తెలుసు అందుకు మనం సిద్ధంగా మెలుపు ఉంటాం కానీ వాళ్ళు మటుకు నిర్లక్ష్యంగా ఉంటారు దుష్టత్వంలో ఉన్న వాడికి ఏం తెలుస్తుంది మెలుకు ఉంటాడు వాడు పాపలు ఉన్నవాడికి ఆయన ఆయన ఆయన సూచనలు ఏం తెలుస్తాయి సైతాన్య సమూహంలో ఉన్నవాడికి ఆ రీతిగా మనుషులు మోసగిస్తాడు కాబట్టి అంత భయంకర కాలంలో మనం వచ్చేసాం కాబట్టి మనము ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించాలా అనే విషయము ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు అందుకు మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అంత దినములలో ఇవన్నీ భయంకరంగా జీవించాలి అందుకే హెబ్రల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో చూస్తే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియుడు అంటే సహోదర ప్రేమ ఉండాలా అందరి ప్రేమ ఉండాల మనకి ఈ అంత్య దినంలో మనం మటుకు ప్రేమ చల్లారిపోవద్దు ఎందుకంటే కడవరి దినంలో అనేక అబద్దికుల వేషధారణ వల్ల మోసపచ్చే ఆత్మల అనేకులు మోసగింపబడతారు కానీ దేవుడు మనకు ఖచ్చితంగా వినిపిస్తాడు మనకు చూపిస్తాడు మనకు చూడండి తర్వాత చూడండి ఆముస్తగా మనం చూస్తాం తన సేవకులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచకుండా ప్రభు అని యహోవ ఏది కూడా చేయడు కాబట్టి ప్రతిదీ మనకు అది ప్రభు కాబట్టి మనకు తెలియకుండా ఏది జరగదు అందుకు తెలుసుకోవాలి మనం అంత్య దిన అపాయకమైన కాలంలో వచ్చింది తెలుసుకోమని చెప్పినంటే నువ్వు తెలుసుకోవాలా ఎలాంటి కాలంలో మనం ఉంటాం ఏం జరగబోతుంది అవన్నీ తెలుసుకొని క్రైస్తవ సంఘాన్ని ప్రకటించే వాళ్ళు సరిచేసి సరిదిద్ది దేవుని మార్గంలోకి నడిపించారు అది మన సేవ అయితే హెబిల్ పత్రిక పదవ ఇరవై నాలుగు వచ్చిన కొందరు మానుకునించున్నట్టుగా సమాజము కోడుకున్నట్ట మానుకో ఒకరినొకరు హెచ్చరించు ప్రతి ఒక్కరు మనం హెచ్చరించాలంట హెచ్చరించు ఆ దినము సమీపించినది కొలది మీరు మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపటను సత్కరము చేటుకును ఒకరినొకరును పూరిగొల్పవాలని ఆలోచింతము అలెలు చూడండి కొందరు మానుకున్నట్టు సమాజముగా కూడుకున్నట మానుకొనక అంటే ఎంతోమంది అంతగా ఒక దగ్గర జమయ్యి దేవుల్లో బలపడి వాక్యంలో ధ్యానించి బలపడి ఆ రీతికి లేదు ఇప్పుడు ఎక్కడ కూడా చూడండి కాబట్టి ఇక్కడ పౌలు చెప్తుండోడు వాళ్ళు కొంతమంది మానుకున్నట్టు మీరు మానుకోవద్ద మానుకొనక ఒక్కరినొకరుని హెచ్చరించుకోవాలా అందుకు మనం హెచ్చరించుకోవాలా అందరూ ఒక గుంపులాగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటాడు అనేకుల వాళ్ళు ఒకరి నుంచి ఒకరిని హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ హెచ్చరిక తీసుకొని మనం ఎట్లా ముందు దేవుడు మాట్లాడుతుంటారు రకరకాలుగా ఆయన ఆయన నుంచి మాట్లాడుతూ ఉంటాడు అది మన అది మనం కూడుకోవాలి అందుకు మన గ్రూప్ ఉంటే ఎన్నో విషయాలు మనం బయలుపరచబడతాయి కానీ చాలా మంది రారు రారు చాలా మంది కానీ మనం ఒక్క దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు ఒకరి నుంచి ఒకరిదారు దేవుడు మాట్లాడుతూ ఉంటాడనంట కాబట్టి హెచ్చరించచ్చు ఆ దినము సమీపించినది మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయాలంట అంటే దేవుని రాకడా సమీపిస్తుంది కాబట్టి ఇంకా ఎట్లా జాగ్రత్తగా మనం జీవించాలి ఎట్లా ముందుకు వెళ్ళాలా అనేది మనము ఒక దగ్గర కూర్చొని ప్రార్థనలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన విషయాలు మాట్లాడుతుంటాడంట దేవుని రాకడ దినం సమీపించింది మరి ఎక్కువగా అలాగే చేయాలంట మనం తర్వాత ప్రేమ చూపుటకును సత్కాలను చేయుటకును ప్రేమ చూపించాలా అనేకులు సత్కారులు చేయుటకును అంటే మంచి కార్యాలు చేయటకు చేయటకును ఒకరినొకడు పురిగొల్పవాలని ఆలోచించడం ఒకరినొకరు పూరిగొలపటం అంటే అందరూ మంచి క్రియలు చేయాలా అందరిని ప్రేమించాలా దేవుని ప్రేమ అందరి అనేకులు ప్రకటించాలా అని అనేకుల్ని పురిగొల్పనటువంటి ఏంటంటే అనేకుల్ని జమ చేయటం అంటే ఏంటంటే వాళ్ళన్న ఆసక్తి రెచ్చగొట్టం మీరు ఇంకా అయ్యిగా ఉన్నారు ఇప్పుడన్నా మీరు లేచి దేవుని సేవ చేయండి మీరు బలపడండి అని చెప్పి వాళ్ళని పురిగొలిపి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసి ప్రోత్సహించాలా వాళ్ళు ఇంకా ఆదరించాలా బలపరచాలా వాక్యంలో ఆ రీతిగా మనం చేసినప్పుడే అనేకులు ప్రభుత్వం నడిపించగలిగితే అక్కడి నుంచి అనేకలు సేవకులు తయారైపోయి సువార్త విస్తరింపు అవుతుంది పురిగొల్పని ఆలోచించాలంట మనం చూడండి ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలా కాబట్టి అవన్నీ మనం తెలుసుకోవాలా ప్రతి దశలో మనము జాగ్రత్తగా ఉండాలా కాబట్టి అంత దినములలో చూడండి తన కార్యములను సఫలపరచకును తన హృదయ ఆలోచన నెరవేర్చకును ఎహోవ కోపము చల్లారదు అంత దినములో ఈ సంగతిని మీరు బహుగా గ్రహించదురు ఆయన కోపము ఆయన ఉగ్రత ఈ లోకం రాక అది నెరవేరుతుంది ఖచ్చితంగా ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది మనుషులు కానీ అట్లీస్ట్ కొంతమందినైనా మనము ప్రభు చెంత అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం మటుకు మీరు అంత దినంలో మీరు బహుగా గ్రహించదంటే మనం అన్ని గ్రహించాలా అనేకులు ప్రేమ చల్లారిపోద్దంట చూడండి అందుకు మనం గ్రహించాలా చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనేది మనం తెలుసుకోవాలా ఎందుకంటే మనం ఆ రీతిగా లేకపోతే మనం కూడా మోసపోయే అవకాశం ఉంటది అర్థమవుతుందా కాబట్టి మనం ఆ రీతిగా ఉండొద్దు కాబట్టి చివరికి మనం చూడాలా అందుకే ప్రకటన గందం నాలుగొద్ద ఓట వచ్చినంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో ఆకాశంలో ఒక తలుపు తెరవబడినను మరియు నేను మొదట చూనిన స్వరము బూరదని వాళ్ళు మాట్లాడుచున్న వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని కనబరిచదను అలా లూయ ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఇవన్నీ జరిగిన తర్వాత అంటే యోహాన్ని దర్శనం చూస్తున్నక్కడ ఆ ఏడు సంఘాలు జరిగిన ఏం జరుగుతుందని చూసిన తర్వాత ఆయన పైకి తీసుకెళ్ళింది దేవుడు ఆయన ఆత్మలో కొనుక్కోబడింది తర్వాత అప్పుడు ఏం చెప్తుంది ఇక మీదట ఇక మీదట అంటే ఇక్కడి నుంచి ఏం జరగబోతుందో నీకు కనపరచేదన కాబట్టి మనకు దేవుడు బయలుపరుస్తారు ఇక మీదట ఏం జరగబోతుంది ఈ లోకంలో అంత్య ఎట్లా జరగబోతుంది ప్రవ్వా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది అవన్నీ మనం తెలుసుకోవాలా ప్రాధనలో ఉండి అవన్నీ తెలుసుకొని మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా కాబట్టి మన మటుకు వెనకడుగు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మన సంపూర్ణంగా మనం ముందు కొనసాగుతూ ఆయన రాకడుకు మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా అందుకే ఒక వాక్యం చూసి నేను ముగిస్తా ఎబిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ముప్పై ఐదో చూడండి ముప్పై ఐదో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి కాబట్టి ప్రతి క్షణం మన ధైర్యంగా ఉండాలా దానికి ప్రతిగా గొప్ప బహుమానం మీకు కలుగును కాబట్టి బహుమానం మనకి దేవుడు తర్వాత మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై చూడండి మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఒక ఉరిమి అవసరమే ఉన్నది అంటే ఓపిక అవసరం అంట కాబట్టి ఓపిక కలిగి ఉండాలి ఎందుకని చెప్పినాయి కదా పౌలు అట్లా ఓపికలిగి ఉండాలంట తర్వాత ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది అంటే చాలా షార్ట్ టైం దేవుని రాక చాలా దగ్గరగా ఉంది కొంచెంగా ఉన్నది వచ్చు ఆలస్యం చేయక వచ్చును కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఇక ఆ బహు కాలము బహు కొంచెంగా ఉంది కనుక వచ్చి వాడు ఆలస్యం చేయక వచ్చింది తర్వాత నా ఎదుట నీతిమంతిన వాడు విశ్వాసం మూలంగా జీవించదు చూడండి మనం నీతిమంతులుగా దేవుడి వచ్చి ఆయన నీతి మనం కాబట్టి నా ఎదురు నీతిమంతిన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి మనకి విశ్వాసం చాలా ముఖ్యమైనది ఈ చివరి కాలంలో అనేకలు ప్రేమ చదారిపోతుంది విశ్వాసం పోతుంది కాబట్టి మనం విశ్వాసం మూలంగా జీవించాలా ఆయన వాక్యాన్ని పట్టుకుంటేనే మనకి విశ్వాసం ఆయన వాక్యం నమ్మదగిన ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని కాపాడే దేవుడిని విశ్వాసంతో మన సేవ కొనసాగించుకోవాలి కాలంలో విశ్వాసం మూలంగా జీవించదు అతడు వెనక తీస్తున్న ఆత్మ సంతోషం చూడండి వెనక తీయటం మనం మనం ముందుకు పోతూనే ఉండాలా ఎంతో మంది వెనక ఈ రోజన ఎంతో విశ్వాసంలో సాగిపోతుంది ఎంతో మంది వెనక అడుగు వేస్తూ ఈ లోకంలో కలిసిపోతుంది మనం వాళ్ళు కట్టడానికి విశ్వాసంతో మన ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలా ఆ రీతిలో ప్రభువులు నడిపిస్తాడు చూడండి తర్వాత అయితే మనం రచించకు వెనక తీసిన వారు కాదు చూడండి నువ్వు వెనక తీస్తే ఆయన సంతోషం నువ్వు వెనక తీయొద్దు అంటూ కానీ ఆత్మను రక్షించకు తర్వాత విశ్వాసం గలవారమై ఉన్నాము కాబట్టి విశ్వాసంతో ఉండాలా అనేక ఆత్మలు ప్రభుత్వ నడిపించాలా అలాంటి పూర్వ ప్రభువులకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధికు దేవా మా ప్రియ పరులోకి తండ్రి నీకు ఎంతో వందరాలు వాక్యం ధర మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ నైనా ఎన్నో విషయాల ప్రవ్వ మీరు మాకు బయలుపరిచినైనా నైనా ఈ చివరి కాలంలో అంత దినంలో మేము ఉంటున్నాం ప్రవ్వా పరశుద్రగుదేవ మా ప్రియ పర్లో గుప్తాన్ని నీకు వందనాలు ప్రవ్వ వాక్యం ధర మీరు మాతో మాట్లాడారైనా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినైనా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ అంత దినంలో అపాయితమైన కాలంలో వస్తాయి ప్రవ్వ కాబట్టి మీరు తెలుసుకోమన్నారు ఎట్లా జీవించాలన్నారు కాబట్టి మీరు మాకు చెప్పినారు ప్రవ్వ ఓర్పు సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి మంచి ప్రవర్తన కలిగి విశ్వాసం కలిగి ఉండాలని విషయం చెప్తున్నారు ప్రవ్వ కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినాయి కానీ వాటి అన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మాకు వాగ్దానం చేస్తున్నారు ప్రవ్వ కానీ శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని తప్పిస్తారు ప్రవ్వ ఎందుకంటే ప్రవ్వ మేము ఉంటుందే శ్రమల కాలంలో ప్రవ్వ అనేకులు ప్రవ్వ మీ చె ఎంత నడిపించాలా ఎక్కడ చూసినా భయంకరమైన బోధలు అబద్ధ బోధలతో మనుషులు ఏది సత్యం ఏది తెలియని అబద్ధంలో ఉన్నారు ప్రభ మనుషులైన వాళ్ళందరినీ ప్రవ్వ లోపంలో వాటి అన్నిటి మేము దిద్దానా చక్కగా కట్టబడిన గోడలాగా అనేకులు తయారు చేయాలా ఏసు అనే పునాది మీద మేము తీసుకొని రావాలి అనేకులు ప్రవ్వ ఆ రీతి మమ్మల్ని తయారు చేయడం మమ్మల్ని బలపరచండి మీ మూతమైన అభిషేకం అనుగించండి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖననే ప్రవ్వ మేము అర్థం చేసుకుని ఉపదేశించాలా ఖండించాలా బుద్ధి చెప్పాలా మనుషులకి అనేకులు నీతి నీతి ఎందుకు శిక్ష వేయటకు కాబట్టి ప్రవ్వా నీతిని గురించి ప్రవ్వ తీర్పుని గురించి మేము ప్రకటించాలి అనేకులను గొప్పదేవ్ అలాంటి అభిషేకం మాకు అనుగ్రించండి ప్రవ్వ నైనా దేని విషయాలు మేము విశ్వాసంతో ముందుకు పోవాలా నీతిమంతుడు విశ్వాసంగా జీవించాలని రాయబడింది కాబట్టి విశ్వాసం అనే కడతాదాన్ని మీ వైపు చూస్తే ప్రవ్వ మా గురి ఎత్తుకు మేము పరిగెత్తాలా ప్రవ్వ వెనక అడుగేయడానికి ఇక కాలం బహు సమీపం ఉంది ఉంది ప్రవ్వ మేము సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవాలా ఇక నీతి సత్యను ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి నడిపించి ఎక్కడ పోయినా మేము మోసపోకుండా ప్రవ్వ మీ వాక్యములు మేము ఎక్కువ సమయం గడపాలా ప్రవ్వ ఎక్కడ వెళ్ళి మోసపోకుండా మీరు మాకు సాయపడమని మీ ఆత్మచేత ప్రతి దినం నడిపించి మీ నామానికి మేము తెచ్చుకుని ఇంటున్న ప్రతి బ్రదర్స్ అందరూ ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షన్లు పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపచ్చుకోమని త్వరలో రాన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమె పరిశుద్ధ ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాడైన బంధనాలు కృతజ్ఞత పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి ప్రభువా దేవాయసుప్రభ మరి వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా దేవాసూప్రభ ఎన్నో ఇవాళ నేర్పిచ్చినారు ప్రభా వాటిని బట్టి నీకు వందనాలు తండ్రి లేవా ప్రతి వాక్యని మా హృదయ పలకన మీద మేము రాసుకోవాలా దేవాయసూప్రభ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము బాసింగంలాగా కట్టుకోవాలా తండ్రి లేవ నీ ప్రభా మా నడుముఖ మేము దట్ట లాగా ప్రభా దేవాసూప్రభ ఇవన్నీ ఉంటేనే ప్రభా మేము ఇంకా ఎదుగా గలుగుతాం ప్రభా ఏసుప్రభ మరి నీ యొక్క వాక్యం లోతులకు మమ్మల్ని నడిపించి మాకు వినిపింప చేసినందుకు నీకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ కార్య నీకేస్తవుతాం నా తండ్రి దేవాయసీ ప్రభ ఎవ్రీడే ప్రభా మాకు సహనము ఓపిక దీర్ఘ శాంతము దయచేయండి ప్రభా దేవాయప్రభ మరి పాలు ప్రభ మరి ఎన్నో ప్రభ తను చెప్పిన మరి జాగ్రత్తగా ఉండమని ప్రభా ఈ అంత దినలో మరి మేము ఉంటున్నాం కాబట్టి ప్రభా ప్రతి దిశలో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుచుకుంటూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభ మరి మాథ్యూ ట్వంటీ ఫోర్ లో కూడా మీరు చెప్పినారు ప్రభ అన్ని కూడా ప్రభా మాకు అల్లకట్టుగా కనిపిస్తున్నాయి బ్రహ్మ ప్రతిదీ కూడా ప్రభావ మీరు సంభవించబోయటి ప్రతిదీ కూడా ప్రభావ మాకు చూపిస్తున్నారు బ్రహ్మ దాన్ని బట్టి నీకు వందనారు బ్రహ్మ కానీ ఈచుప్రభ ఆత్మ నశించిపోవద్దని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా నీదే ప్రభావ నువ్వు ప్రతి ఒక్క ఆత్మ వచ్చింది అయినా దేవాయచు ప్రభా మరి ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని దృష్టి నుంచి వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమ నీకే స్తోత్రం నీకేవారు దేవా ప్రభా మరి యువనకి ప్రభా మరి ఆత్మీయమైన కండ్లు ప్రభా తన ఆత్మీయ ప్రభా మరి నేను చూశారు ప్రభా మరి యొక్క దర్శనాలన్నీ కూడా ప్రభా తనకు బలపరిచినారు ప్రభా అదే రీతి ప్రభా మరి ఈ కాలంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభా మరి మాం కూడా బలపరచమని మేము ప్రార్థిస్తాం తండ్రి మేము ప్రతిదీ కనుక్కోవాలా ప్రతిదీ మేము తెలుసుకోవాలా ప్రభా ఇవా యొక్క వాక్యం మేము ఇంకా ఎక్కువ ప్రభా లోతుగా మేము చదవాలా పరీక్షించేలాగా ఉన్నారు ప్రభా ఎందుకంటే ప్రభా మేము ఎక్కడ మోసపోవద్దు ప్రభా దేవ చివ దిన ప్రభా మీరు ఫస్ట్ మాకు ఇచ్చిన వర్డ్ అదే ప్రభా ట్వంటీ ఫోర్త్ లో ప్రభా ఏ ప్రభా ఎవరు మోసపరచుకోన్ని చూచుకున్నది అని చెప్పినారు ప్రభా కాబట్టి ప్రభావ మేము ఎక్కడ మోసపోవద్దు ప్రభావం అందుకే ప్రభా ఎలా వేళ ప్రభా యొక్క పరిశుద్ధాత్మ చైతన్య మాకు నడిపింపు దండి ప్రభా మేము ప్రతిదీ గుర్తుపట్టాలంటే ప్రభా మరి ఆత్మీయమైన కళ్ళని మాకు స్వస్థపరచని ప్రభా ఆత్మీయమైన చోడలను స్వస్థపరిచండి ప్రభా లేవో ప్రతిదీ మేము చూడాలా ఆశక్తితో మేము ధ్యానించాలా ప్రభ నీ వాక్యాలన్నిటినీ నీ యొక్క కృపా వరడి చేత మాకు ఇచ్చి మమ్మల్ని నేంపి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి దేవ నీ వెంబడి కృప మాకు దయచేయండి ప్రభా నీకే స్థౌతం నీకేమన్నా తండ్రి దేవా యజుప్రభా ఆ కాలంలో ప్రభా మరి తిమూర్తి ఏ కనిప్రభ పావులే కని ప్రభా వీరు మరి వాళ్ళ వందలో జరిగిన ప్రతిదీ కూడా ప్రభా మీరు ఇక్కడ చూపించారు ప్రభా కానీ ఈ కాలంలో ప్రభా మరి మేము ఉన్నాం కాబట్టి ప్రభా మేము కూడా వాక్యానికి తగినట్టుగా మేము నడుచుకోవాలి ప్రతిదీ మేము ప్రాక్టీసింగ్ లో పెట్టాలి ప్రభా దేవాయత్తు ప్రభ ఎంతో కర్వకాలం దగ్గర పడుతుంది కాబట్టి ప్రభ ఆ కర్వకాలం నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించే దేవుడో ప్రభా ఏలియన్ పోషించిన దేవుడో ప్రభా ఏసియా నీకే స్థౌతం నీకే ఉండాలి మరి మేము కూడా ప్రభా అనేకులకు ప్రభా యొక్క వాక్యం ద్వారా ప్రభా అందరినీ మేము పోషించే వారిలాగా ఉండాలి ప్రభ ఇచ్చేవారిలాగా ఉండాలి ప్రభా మమ్మల్ని ఆ విధంగా పెట్టమని మేము ప్రార్థిస్తుంది దేవాయత్తు ప్రభా మరి మేము ఎక్కువ ప్రార్థనలో గడపాలని వాక్యంలో మేము గడపాలా ప్రభ దేవాయత్స ప్రభా ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతునే ప్రభా ప్రతిది కూడా ప్రభా ఇవన్నీ జరగవలసి ఉన్నావని అన్నావు ప్రభ కాబట్టి ప్రభ ప్రతి బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటాం దేవాయత్స ప్రభాని రాక వరకు కూడా ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచండి ప్రేమలోనే కానీ ప్రభా విశ్వాసంలోనే కనిప మేము చల్లారదు ప్రభా ప్రేమలో మేము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ప్రభా విశ్వాసంలో కూడా స్థిరమైన మనుషులు దయించండి మేము స్టాండర్డ్ గా నిలబడాలి ప్రభ శివుని పర్వతం పైన నిలబడ మేము బాకా నాదని ఊపాలి ప్రభా కేలు వేయాలండి మమ్మల్ని ఆ విధంగా నడిపించండి ప్రభావ పరిశుద్ధ పట్టణం పైన ప్రభావ మాకు ఏర్పంచ మొమ్మల నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండీ దేవ యొక్క పరిశుభ్రతతో మా అందరినీ ముద్రించుకోండి ప్రభా నీ అక్కడికి ఎంతో త్వరలో కాబట్టి ప్రభా మేము సిద్ధపడాలా అనేకులను సిద్ధపరిచాలా ప్రభావ అదే రీతిగా ప్రభా నీరు అక్కడ వస్తుంది కాబట్టి ప్రభా నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్నమై పని చేయాలా ప్రభా దేవా ప్రభావ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకుని వారి సేవ జీవితంలో అద్భుత అర్చకాలు అభివృద్ధి పరచండి ప్రభావ ప్రతి ఒక్క బిడంగి యొక్క రక్షణ మార్గంలోకి నడిపించాలి ప్రభావ ప్రతి ఒక్క సేవకులను దీవించండి ప్రభావ ప్రతి ఒక్క బిడంగి పరిశుద్ధి ప్రభావ మీరు అక్కడికి ప్రార్థిస్తుంది సత్యస్వరూపి ఆత్మస్వరూపి మృత్యువా చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ఎసయ్య మీకు వందనాలు ప్రభు మీరు ఆకడెత్తి త్వరలో ఉంది ప్రభా కాబట్టి మా జీవితాలనీ సభ మీకు ప్రభా క్రమంగా మేము నడవాలా ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభు మా జీవితంలో అవలంబించుకుంటూ దేవదాని యొక్క సారాన్ని ప్రభు మేము దేవ్ తీసుకుంటూ ముందుకు అలాంటి పశుధాత్మ శక్తి బలం ఒక దయచేయండి కృప మీ యొక్క కనికరం చేత దేవ తోడుగా నీడమ్మంలో నడిపించి ఏసయ మీరే మహిం పొంది ప్రభు అనేకులకి ప్రభు వెలుగుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి శోదాలకి శ్రమలకి భూమికుండా పశుదాత్మశక్తి నడిపింపు చేత వాటిని జయిస్తూ వేస్తే ప్రభు ముందుకు నడిపించేవాడు వరకు జ్ఞానం భాగ్యము ధన్యము ప్రభు పశుదాత్మ నడిపింపు సహాయం దయచేయండి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తున్నాము మన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఏబీపీఎం గ్రూప్ను ప్రదర్శిస్తున్న కుటుంబాలందరికీ ఇంతమంది ఈ ఆరాధనలో రాలేదు వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆమె